మరచిన వెరచిన మరిలేదు ఎరిగిన సులభుడు ఈహరి ఒక్కడే ఆతుమ తొల్లిటిదే అంతరాత్మ తొల్లిటిదే నీతితో ఈ దేహములే నిత్య గొత్తలు ఈతల నేర్పరులకు ఇందే ఇహపరములు చేతిలోనున్నవి ఇది చింతిన్సరో జనులు కాలమునెందూబోదు కర్మమునెందూబోదు జాలిబడ్డ మనసే సాబియోయను పోలింప వివేకులకు పుణ్యమును పాపమును వేళవేళనే ఉన్నవిం వెరకరో జనులూ ఆకలిని తీరదు అన్నమును తీరదు తేకువ తన ధైర్యమే తీరగానిం తాకం శ్రీవేంకటేశు దాసులైతే చాలుగానీ కాకదీరునిందరికీం కనుకోరో జనులు అంతయ్యా